సో సమాధి అంటే ఆత్మానర్థం ఇప్పుడు ఆత్మాని పేరెందుకు వచ్చిందంటే చూడండి ఇప్పుడు ఇప్పుడు సముద్రం ఉంది తరంగములు దేనియందు ఉన్నవి సముద్రమునందు ఉన్నాయి ఏ థేనము అంటే సర్ఫ్ అది దేనియందు ఉన్నది అది సముద్రంలోనే ఉంది సుడిగుండములు దేని ఎందు అది సముద్రంలోనే ఉన్నాయి బుద్భుదములు దేని ఉన్నాయి అది సముద్రంలోనే ఉన్నాయి అంటే ఇన్ని వెరైటీస్ ఎన్నైతే ఉన్నాయో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 ఆలోచన తెలుస్తోందా లేదా తెలుస్తోందండి లేకపోతే ఆలోచన పుట్టిందని మీరు ఎలా చెప్పగలరు ఏ ఆలోచన తెలియడానికి ఏదైనా బ్యాటరీ లైట్ వేసి చూస్తున్నారా ఆలోచనని లేకపోతే తనంత తానుగా తెలుస్తుందా ఇప్పుడు మీరు చీకటి గదిలో కూర్చున్నారండి ఎదురుకుండా ఘటం ఉంది ఇప్పుడు ఈ ఘటను చూడాలి అంటే బ్యాటరీ లైట్ కావాలి చీకటి గదిలో కూర్చుండగా ఏదో సినిమా గుర్తుకొచ్చిందా సినిమాకి వెళ్లాలని కోరిక పుట్టింది ఇప్పుడు ఆ కోరిక అనే ఆ వృత్తి ఘటం కూడా వృత్తే కదండి ఘటం అంటే ఘటజ్ఞానం కూడా వృత్తేగా ఘటాకార వృత్తి కలగాలంటే బ్యాటరీ కావాల్సి వచ్చింది సినిమా వెళ్ళాలి అనే కామనాకార వృత్తి కలగడా కలిగి వచ్చింది అది తెలియటానికి బ్యాటరీ అవసరమా కాదు ఎందుకంటే అది తెలివి అనే బ్యాక్గ్రౌండ్లో పుట్టింది కాబట్టి తెలుస్తూ ఘటాకార వృత్తి తెలియడానికి బ్యాగ్రౌండ్ బ్యాటర్లేట్ అక్కర్లేదు ఘటం తెలియడానికి బ్యాగ్రౌండ్ బ్యాటర్లేట్ కావాలి కాబట్టి మనస్సులో ఆలోచన పుట్టిందంటే అది అలా తెలుస్తుంది అంటే అర్థం ఏంటండి పుడితోనే తెలుస్తుంది అర్థం ఏంటండి తెలివి ఎందు పుట్టింది కాబట్టి ఆ తెలివి చైతన్యము అనేది మనస్సు యొక్క అధిష్టానం సబ్స్రాటం సో మనస్సులో మంచి ఆలోచనలు వచ్చాయనుకోండి సబ్స్రాటం ఏమిటి ఆత్మ చెడ్డ ఆలోచనలు వచ్చాయనుకోండి దానికి సభస్రాటం ఏమిటి ఆత్మ కాబట్టి అన్ని రకాల ఆలోచనలకి మూలంలో సమాధ ఉన్నది కనుక దానికి సమ్యక్ అధీయతే అస్మిన్ సర్వము దీని స్థిరముగా ఉంచబడును జలము అలాగైతే తరంగాదులకు ఆధానమో సమాధా సమాధియో అలాగే మనోవృత్తులన్నిటికీ సమాధి ఏమిటి ఆత్మ కాబట్టి ఇప్పుడు బుద్ధి బుద్ధి ఆత్మస్వరూప నిష్టమైనప్పుడు ఆత్మైపోతుంది అంటే ఇప్పుడు ఇది ఎలా చెప్పచ్చో తెలుసు అండి చలనములోనున్న ఆత్మయే బుద్ధి అవునా అండి నిశ్చలమైన బుద్ధియే ఆత్మ అంటే అయిపోయింది ఇప్పుడు ఒక విశిష్టమైన రూపమునిచ్చిన బంగారమే ఆభరణము రూపమును తీసివేసిన ఆభరణమే వంగ బస్ ఇనాహి బాకే కాబట్టి ఎప్పుడైతే బుద్ధిలో స్థైర్యం వచ్చిందో ఆ స్థిరమైన బుద్ధే ఆత్మ అదే అన్నారు సమాధౌ అంటే ఆత్మయందు సమాధియతే అస్మిన్ సమాధి ఆత్మ తస్మిన్ సమాధౌ అంటే ఆత్మని అటువంటి ఆత్మయందు బుద్ధి అచలముగా ఉంటుంది ముందు నిశ్చలమైతే తర్వాత అచలమైపోతుంది అచలం అంటే ఆత్మ నిశ్చలము అంటే ఇప్పుడు చలనము లేనిది అర్థం ఇంతకు ముందు చలనం ఉండొచ్చు తర్వాత చలనం రావచ్చు అచలము దాని స్వరూపంలోనే చలనము లేదు అని అర్థం చలనం చేస్తుంది నిర్గతం చలనం చేస్మాత్తే దీని నుండి చలనము తొలగినదు అంటే అంతకుముందు చలనం ఉండదు నవిద్యతే చలనం చలనము లేనిది అంటే అంతకు ముందు లేదు ఇప్పుడు లేదు ఇంకీ పైన కూడా ఉండదు నిశ్చలా అచల అచలా ఆత్మ అచలహత్మ నిశ్చలా బుద్ధి సో బుద్ధి నిశ్చలమైతే అచలా ఆత్మైపోతుంది సాప్యచలా తాప వికల్ప వర్జిత ఇచ్చేతత్ అంటే ఇప్పుడు బుద్ధిని మీరు భోగముల ఎందు ప్రసరిస్తోంది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 మళ్ళీ అక్కడ కూడా ఈ బుద్ధి ఇట్నుంచి జంపు చేస్తూ ఉంటా బే బే నథింగ్ లైక్ దట్ ఇంకా అసలు విక్షేపము వికల్పము వికల్పము అంటే భేదం జంపింగ్ ఫ్రం వన్ టు ది అదర్ సో డిఫరెన్స్ డిఫరెన్షియేషన్ సో విక్షేపముంటే డిఫరెన్షియేషన్ డివిజన్ ఇస్ నాట్ దేలా బుద్ధి అంతఃకరణం సో బుద్ధి అనే ఇక్కడ చూడండి అంతఃకరణాన్ని నాలుగుగా విభాగం చేస్తారు మనస్సు బుద్ధి తర్వాత చిత్తము చిత్తము అహంకారము ఇక్కడ ఇక్కడ ఆ విభాగంలో బుద్ధి కాదు ఇది ఓవరాల్ గా ఎంటైర్ అంతఃకరణానికి ఇక్కడ బుద్ధి అంటే బుద్ధి అంటే కేవలం ఇంటలెక్ట్ ఒక్కటేట్ డౌంట్ ఎక్లెక్ దాట్ ఇక్కడ సందర్భంలో ది ఎంటైర్ ఇన్నర్ ఆర్గన్ విత్ ఆల్ ఇట్స్ డివిజన్స్ ఈజ్ పాయింటెడ్అట్ యాజ్ బుద్ధి ఒకప్పుడు ఎంటైర్ ఎన్నదార్థంని మనహ అని చెప్తాం అనే పదంతో ఉపయోగిస్తారు శ్రీనివాస్ గృహంలో విద్యార్థి ఒక ఆయన ఉండేవారు పెద్ద ఆయన ఆయన అంటారు చూడండి స్వామీజీ ఇలాగా మీరు ఓసారి మనహ అంటారు ఓసారి బుద్ధి అంటారు ఓసారి ఇలా ఉండకూడదు మీరు మీరు ఒకే అర్థంలో ఒకే పదాన్ని వాడండి అంటే నేను చెప్పిన ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ యు కె నాట్ పుట్ దట్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అప్ నన్ను అయితే మెడ వంచి మీరు చేయించవచ్చు భాష్యకారంలో ఏం చేస్తారు గ్రంథాలన్నీ కూడా ఒకటే మనహ అంటారు ఇంకోటి అదే అర్థంలో ఎంటైర్ అంతఃకరణకి మనహ అని ఉపయోగం ఉండేది అనేక సార్లు ఎంటైర్ అంతఃకరణ బుద్ధి అంటారు వాడి బుద్ధి చెడ్డది అంటే ఎంటైర్ అంతఃకరణ చెడ్డదని అర్థం ఒక ఇంటలెక్టల్ చెడ్డదని కాదండి సో అలాగే ఎంటైర్ అంతఃకరణకి చిత్తం అని ప్రయోగం ఉంటుంది కాబట్టి ఏ అర్థంలో ఏ పదం వాడాలో చూసుకుంటూ ఉండటమే భాషకారులు అప్పుడప్పుడు అందిస్తారు ఇక్కడ ఏమంటున్నారంటే బుద్ధి అంతఃకరణ ఎంటైర్ ఇన్నర్ఆర్గన్ ద ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ ఎంటైర్ ఫ్యాకల్టీ విత్ ఆల్ ఇట్స్ డివిషన్స్ దానికి ఇక్కడ బుద్ధి అని అర్థం తదా తస్మిన్ కాలేమవాప్ వివేక ప్రజ్ఞాం సమాధిం ప్రాప్స్మయంలో నీవు యోగమును పొందగలవు యోగమును పొందడం అంటే సమాధి సో సమాధి అంటే ఆత్మనిష్ట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 మళ్ళీ సమాధి నుంచి అవివేకిగానే వచ్చేస్తారు మీకు సమాధిలో ప్యూరిఫికేషన్ అవి ఏమవు అది సమాధి అంటే డీఫ్రీజ్ మైండ్ ఈజ్ ఫ్రోజన్ అండ్ సో మీరు ఏదైనా ఒక టిష్యూని డీఫ్రీజ్ చేశారనుకోండి మళ్ళీ బయటికి తీస్తే ఏమొస్తుంది ఏ ఇష్యూ ఏ డీఫ్రీజ్ అయిందో అదే మళ్ళీ బయటకు వస్తుంది సమాధి అంటే ది మైండ్ ఈజ్ ఫ్రోజన్ దట్ మైండ్ ఈజ్ నాట్ ప్యూరిఫైడ్ మైండ్ ఈజ్ ఫ్రోజన్ మైండ్ ఫ్రీస్ చేసి పెట్టారనుకోండి నిద్రలో ఏమవుతుందండి మైండ్ ఈజ్ ఫ్రోసండ్ అంచేతనే నిద్ర లేచిన వెంటనే మీకు సపోజ్ మీకు ఫలానా వ్యక్తి చెడ్డవాడు పలానా వ్యక్తి మంచివాడు వీడు నావాడు వీడు పరాయి వాడు అని మీకు డివిజన్ ఉంటుంది కదండి ఆ డివిజన్తో మనం పడుకుని నిద్రపోతాం మొన్నటి పొద్దున్న లేచేపటికి ఏమవుతుంది ఆ డివిజన్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది మొన్నటి మీరు చెడ్డవాడని భావన చేసే వ్యక్తి నిద్రపోయే ముందు వాడు పొద్దున్నే కనబడ్డాడు అనుకోండి పొద్దున్నే వీడు మొహం చూసే అంతేగాని నిన్న సాయంకాలం చెడ్డవాడు కదా ఈ వేళటికి మంచివాడు అయిపోతాడు అలా అవతా సో ఆ మైండ్ ఫ్రోజన్ అయి ఉంటుంది కానీ వివేక ప్రజ్ఞ గలవాడు ఉంటాడు వీడు అనుకుంటాడు మంచి చెడు కల్పన మాత్రమే ఏదో ఒక గివెన్ సిచ్యువేషన్లో ఆయన్ని చెడ్డవాడిని మనం ఉన్నామే కానీ ఆయన షూస్లో మనం నిలబడి చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ హిజ్ బిహేవియర్ యూ కెన్ ఆల్వేజ్ రేషనలైజ్ హిజ్ బిహేవియర్ ఆయన స్థితిలో ఉంటే నేను అలాగే చేసి ఉండేవన్నీ అనే ఇంత పిసర్ అవ మనం అనుకుంటే ఆ కోపం పోతుంది ఆ ద్వేషభావం పోతుంది అలా కాకుండా శ్రవణం చేసి ఈ వివేకం మనకు ముఖ్యమో అని అనుకుని మీరు వివేకాన్ని సంపాదించుకున్నారు అసలు శ్రవణం చేస్తుంటేనే వచ్చేస్తుంది వివేకం మీ మైండ్ ప్యూరిఫై అయిపోయింది అనుకోండి సో యూఆర్ బెటర్ ఆఫ్ దాన్ దట్ జెంట్లు కాబట్టి యోగిక్ పతంజలి యోగా సమాధి ఏదైతే గలతో మీ డు నాట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ లెట్ ఇట్ బి దేర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ దాన్ని డెనౌన్స్ చేయటం అంత తాత్పర్యం లేదు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిసిప్లిన్స్ మే గాడ్ బ్లెస్ పీపుల్ హు పర్ష్యూయిట్ బట్ ఈ దిస్ ఈజ్ నాట్ దాట్ అండ్ వీ డోంట్ హైలైట్ ఇట్ ఎందుకంటే దాన్ని ఒక దాన్ని హైలైట్ చేశారనుకోండి దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ అనుకోండి ఎప్పుడేమవుతుంది డేంజర్ ఈజ్ దే అదే అల్టిమేట్ అనుకునే డేంజర్ ఉంది కదండీ సో దట్ ప్రాబ్లం ఈస్ ద ఎనీవే ఇక్కడ సమాధి అంటే చూడండి ఇది ఎలాగో మొత్తం అల్టిమేట్గా మనస్సులో కామను పుట్టింది ఉండాలి అని కామన పుట్టుంది కామన వెంటనే వివేకం ఉద్బుద్ధమవుతుంది ఎందుకు మనకి వాట్ ఫాల్ ఇది మిథ్య దీంట్లో మనం పడ్డామంటే ఈ బంధంలో చిక్కుకున్నాము అంటే అనవసరం ఇటువంటి భోగాలకు మనం దూరంగా ఉండాలి మన సాధన ఏమిటి ఈ భోగ ప్రవృత్తి ఏమిటి ఇది విక్షేపం ఇది కాబట్టి మనకి అక్కర్లేదు అని ఉంటారు ఉంటే ఏమైంది మీకు మనస్సులో వచ్చిన విక్షేపం ఏమవుతుంది చాలా నిశ్చలమైపోతుంది మనస్సు నిశ్చలమైంది మనస్సు అంటే అచల ఆత్మనిష్ట వచ్చేసింది You abide in your self. So this you do in a very spontaneous way. What we do is that most of the time we do a lot of samsara in the same way. It is not a physical thing. Most of the time we do a lot of samsara in the same way. Occasionally, if we do a lot of samsara in the same way, we do a lot of samsara in the same way. That is how we do. Marketplace alone is that most of the time noisy. We do a lot of noise. కానీ ఏదో ఒక అరగంట సేపు వీళ్ళందరూ భోజనానికి వెళ్ళినప్పుడు లేకపోతే రాత్రి బిజినెస్ క్లోజ్ చేసినప్పుడు మొన్న మార్కెట్ కొద్దిసేపు కామ్గా ఉంటుంది మళ్ళీ కొంచెం తెల్లవారబోతుంటే మళ్ళీ నాయిజీగా ఉంటుంది మన మనస్సు ఉంటుంది మన మనస్సులో మార్కెట్ ప్లేస్ లాగా ఎందుకని దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్ మార్కెట్ ప్లేస్ నాయిజీగా ఎందుకు ఉంటుంది దేర్ఆర్ టూ మెనీ థింగ్స్ టూ మెనీ డిస్పరేట్ థింగ్స్ ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉండదు నానాత్వంగా ఉంటుంది మన హ్యాటర్ మన హ్యాటర్లోలా బిజీగా ఉంటుంది సో అలాంటిది మన మనస్సు ఆ స్థితి నుంచి మీరు కనుక కామనల్ని భయాల్ని వివేక ప్రజ్ఞతో తొలగించుకుంటూ పోయారు అనుకోండి మనస్సులో మూమెంట్ చాలా సింపుల్గా ఉంటుంది క్వైట్యూడ్ అంటారు మనస్సులో మూమెంట్ ఉంటుంది ఎలర్ట్ గా ఉంటారు బట్ క్వయట్ అండ్ క్వయట్ గా మైండ్ ఉన్నప్పుడు మీకు మైండ్లో వచ్చే మూమెంట్ అంతా మీకు చక్కగా తెలుస్తూ ఉంటుంది యూ హ్యావ్ ఎ కమాండ్ ఓవర్ ది మూమెంట్ ఆఫ్ ది మైండ్ బస్ యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ యు ఆర్ ఎందుకంటే ఆత్మని కొత్తగా సిద్ధింపజేయనక్కర్లేదు ఎందుకంటే ఆత్మ నిస్వరూపమే అయి ఉన్నది వాట్ ఆల్ యూ నీడ్ ఈ సమ్ క్వయట్యూడ్ ఆఫ్ ది మైండ్ అదిగా అది మీకు వచ్చేస్తుంది ఎటు వచ్చి ఆ విప్రతిపన్న ఆ వైరాగ్యాల ద్వారా రావాల్సి ఉంటుంది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 కానీ అది పూర్ణ గర్భిణి వలె అలాగీ ఫ్లోయింగ్ అవుట్ సో దాంట్లో ఇంక జిప్పు పట్టదు జిప్పు లాగితే తెగిపోతుంది ఆ జిప్పు అన్నట్టుగా సర్దేస్తాం సర్దేసి వెళ్తూ ఉంటాం వెళ్తూ ఉంటే దిక్కుమాలిన బ్యాగ్ ఇది పైకి తీస్తే కింద పెట్టడం కింద పెడితే వైగరా బొరువులు చికాకు పడుతూ ఉంటాం దానితోటి బాధపడుతూ ఉంటాం మళ్ళీ ఈ లోపల ఎవడో బొమ్మలో లేకపోతే చిన్న చిన్న గోవుల్లో ఎవడో అమ్మకానికి కొట్టుకు వాడు ఎన్ని ఎన్ని ఐదు రూపాయలకి రెండు అమ్మగారు అంటాడు మళ్ళీ మూడు రూపాయలకి ఇస్తావారు అది కొని వెళ్ళి ఈ సర్జీలో ఈ సర్జీ సో వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంట్ డూ యూ వాంట్ టు ట్రావెల్ లైట్ ఆర్ యూ వాట్ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంట్ నో నో ఐ వాంట్ టు ట్రావెల్ లైట్ దెన్ వైఆర్ పర్చేసింగ్ అవెంట్ వాట్ ఈస్ దిస్ నేను ఒకసారి ఒకళ్ళతో ట్రావెల్ చేశాను సో క్యారీయింగ్ దిస్ బ్యాగ్ హెవీ ఎయిర్పోర్ట్ లోను ఇక్కడ బోల్తో హెవీ కొంత నేను కూడా హెల్ప్ చేస్తాను చూస్తూ ఉంటూ ఉర్కోం కదా సహాయం చేస్తాం అయిపోయింది ఈ రోజులో ఈ చెక్కతో చేసిన వస్తువులేమో కొడుకు ఎవరో ఆరోగ్యానికి ఒట్టిచ్చాడు దే ఆర్ వేడ్ అబ్ ఐటమ్స్ సో సో దే ఆర్ వెంటనే అది కొనాలి అని ఐడియా వచ్చింది నేను చెప్పాను చూడు జస్ట్ నవ్ యువర్ సేవింగ్ ఇట్ ఈస్ వెరీ హెవీ మనమేమో దీన్ని చెక్కింగ్ చేసి ఉండాల్సింది పొరపాటు చేసేమో అని మీరు అంటున్నారు మళ్ళీ ఎవరు ప్లానింగ్ పచ్చ చేస్తే ఈ లండన్ ఎయిర్పోర్ట్ అంటే కాదండి ఇవి చాలా వాల్యుయబుల్ మీ ఊళ్ళో దొరుకుతాయో దొరకవా దొరుకుతాయి దెన్ వైయు అంటే పర్చేసిన నో నో బట్ దే కుడ్ బి యూస్ఫుల్ బట్ దెన్ డోంట్ కంప్లైన్ అబౌట్ వైట్ సో యూ కెనాట్ హ్యావ్ ఇట్ బోత్ వేస్ట్ యు నో యునాట్ హీట్ ది కేక్ అండ్ కీప్ ఇట్ సో మీకు సంసార భారం నుంచి విముక్తి కావాలా ఏం కావాలి మీకు సంసార భారం కింద నలిగిపోతున్నాం విముక్తి కావాలి దెన్ క్లీనర్ క్లీన్ క్లీన్ అప్ ది మైండ్ దర్శాలు చీపురు కొట్టుకుని తుడి చవిలో పారాయడ ఇంకా మైండ్లో అసలు ఏ కామనలు ఉండద్దు డూఇట్ స్లోలీ ప్రోగ్రెసివ్గా కామనానే తీసిపారాయడం మనవాళ్ళు కావాలి ఎందుకు మనవాళ్ళు కావాలో మనవాళ్ళు మనవాళ్ళు కావాలో మనవరాళ్ళు కావాలో నిర్ణయించాల్సింది నేను కాదు ఈశ్వరుడు సో అలాగే ఈ వీడు చదువు బాగా రావాలి బాగా రావాలంటే మంచిదే మన వంతు మనం కృత్యం చేసేస్తాము ఆ తర్వాత వీ రిమైన్ కామ్ ఇంకా కామ్ అని ఏం పెట్టుకోవడా ప్రారంభాన్ని పెట్టుబడు సో సో ఈ ఈ సిద్ధాంతంలో జీవించిన వాళ్ళని నేను ఎగు మన వంతు మనం చేస్తామండి అల్టిమేట్గా వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవించాల్సిందే కదా అని ఒక మాట అంట ఈ మాటని ఊరికే లిప్ సర్వీస్ కింద అనడం కాదు ఇట్ ఈస్ సెడ్ ఇన్ ఏ వెరీ రియల్ వే అటువంటి వ్యక్తులను నేను ఎదుగుతున్నాను ఎన్నెన్ని కష్టాలు వచ్చినా కూడా కర్మను అనుభవించాలి కదండి అని అనేసి దాన్ని ఇంకా మళ్ళీ కంప్లైన్ అనేది లేకుండగా అలాగ సహనంతో దాన్ని కష్టం అని కంప్లైన్ కూడా చేయకుండా అసలు సుఖ దుఃఖాల నిర్వచనమే ఉండదు కొన్ని సందర్భాల్లో ఎందుకంటే సుఖ దుఃఖాలను మీరు డిఫైన్ చేసినప్పుడు దెన్ యూ ఆర్ డిస్టర్బ్డ్ దిస్ ఈస్ సుఖం దిస్ ఈస్ దుఃఖం అని డిస్టర్బ్డ్ ఇప్పుడు రాత్రి చాప మీద పడుకోవాలనుకోండి చాప మీద పడుక్కోవడం దుఃఖము హంసతూలుగా తల్పంపై పడుకోవడం సుఖము అని మీరు డిఫైన్ చేసి పెడితే మీకు సుఖమైన అవసరం దుఃఖమైన అవసరం ఏమిటండే నేను ఎదురు వచ్చినప్పుడు ఎక్కడ పడుకున్నా ఒకటే అని వాడు చేతుల కింద పట్టుకుని పడుకుని వాడు ఈ నిర్వచనానికి అతీతంగా బతుకుతాడు వాడు హీ డజంట్ గెట్ బోత్ హీ హీ గెయిన్స్ ది హ్యాపీనెస్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చి ట్రాన్సెండ్స్ దీస్ ఆపోజిట్స్ అలా బతికేస్తాడు కాబట్టి మనస్సుని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 ఫైనాన్షియల్ గా కనెక్షన్ లేదు ఇంకా ఏ కనెక్షన్లో లేకుండగా యూ కట్ ఆఫ్ ఆల్ రిలేషన్స్ అండ్ లీవ్ ఏ లోన్ కెన్ టు ఎందుకంటే ఇఫ్ యూ ఇఫ్ యూఆర్ కేపబుల్ ఆఫ్ కీపింగ్ గుడ్ రిలేషన్స్ డూ దాట్ వెన్ యూ కెనాట్ డూ దాట్ కట్ ఆఫ్ రిలేషన్స్ బీ న్యూట్రల్ కన్ టు డూ దాట్ సో అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ అచీవబుల్ దాన్ అచీవ్ ఇట్ బీ న్యూట్రల్ అయిపోయింది ఇష్యూ లేదు చేతనైతే గుడ్ రిలేషన్స్ పెట్టుకో లేదు వాళ్ళతో గుడ్ రిలేషన్స్ పాసిబుల్ కదా దెన్ కట్ ఆఫ్ అండర్ కీప్ అవే ఫ్రమ్ ఇట్ సో కీప్ ది మైండ్ మీరు మనస్సుని పరిరక్షించుకోవాలి పర్సుని కాదు పరిరక్షించుకోవడం పర్సు చొక్కా నలిగిపోతుందేమో అని చాలా అస్తమానం ఎక్క సర్దుకుంటూ ఉండటం ఏ బట్ట నలిగిపోదు బట్ట నలిగిపోతుందన్నంత శ్రద్ధ నీకు దేహం మీద ఉంటే నీకు రోగమే రాదు అసలు దేహానికి నొప్పి కలుగుతుందేమో అన్నంత శ్రద్ధ నీకు మనస్సు మీద ఉంటే నీకు మనస్సులో కాలుష్యమే ఉండదు దేహం మీద ఎంత ప్రేమ దేహం మీద ఉన్న దేహాన్ని అలాగా చాలా భద్రంగా మనం పరిరక్షించుకుంటాం దేహం మీద ఉన్న ప్రేమ మీరు మనస్సు మీద పెట్టండి దేహానికి మురికి అంటరాదు సో దేహానికి మురికి అంటరాదు అని వాడు సబ్బు పక్కన పెట్టుకుని అసమాన చేతులు కడుగుతూ ఉంటాడు నువ్వు దేహ శ్రద్ధకి జోహార్లు మనస్సుకి మురికి అంటరాదు అని నువ్వు ఎందుకు అనుకోవు మనస్సుకి మురికి అంటరాదో నువ్వు అనుకో మనస్సుకి మురికెవటో నీకు తెలుస్తూనే ఉంటుంది నేను కోసం పాఠం కూడా చదవక్కర్లేదు మహాత్ముడు చెప్పక్కర్లేదు మనసుకి మురికెవటో నీకే తెలుసు ఓ నువ్వు ఏడి మురికి అనుకుంటున్నావో అది మనస్సులోకి రాకూడదు నియమం పెట్టుకో తర్వాత కట్టుకున్న వస్త్రం నలగకూడదు స్త్రీ మరత అలాగే ఉండాలి అలాగే టిప్ టాప్ ఉండాలి కట్టుకున్న వస్త్రం అనుకుంటున్నావు కదా ఐ కీప్ ది బాడీ దట్లే హ్యావ్ ది సేమ్ డివోషన్ టు ది బాడీ బాడీ టిప్ టాప్ ఉండాలి it should not have extra fat and this and that it must be slim and tip top undali okay you come to the decision a tarava em cheyalonu i cheptanu you consult me separately that you consulted a doctor so kabatte manassunu nirmanam cheskovali gaane urke illu nirmanam chesam illu nirmanam cheyadam ante i mean interior decoration how to decorate the interior what will you do with interior decoration ఈ సోఫా ఎక్కడ పెట్టి ఆ టీపాయ్ ఎక్కడ పెట్టి వాటి వెళ్ళుడు ఆ టీపాయ్ మీద పుస్తకాలు ఎక్కడ పెట్టి అక్కడ పెట్టి ఉంటే టీ కప్పు పెట్టి చోట ఉండదు అక్కడ దాని రూమ్ అంతా డెకరేట్ చేసి పెడితే నేను ఒకసారి అవగ్రహానికి వెళ్లాను రాత్రి ఎక్కడ పడుకో ఎక్కడ స్వామి ఎక్కడ పడుకుంటారు ఈ రూమ్ లో పడుకుంటారు ఎక్కడుంది చోట ఈ లేదు ఈ సోఫాలో రెండు మూడు లాగేసర బాగా అక్కడే వస్తుంది చోటు మీరు ఆ అన్ని సామాన్లు పెట్టేసి చోట్లేదని హు ఆస్క్ యూ టు ఫిల్ దిస్ స్పేస్ యూ వాంటెడ్ ది స్పేస్ కీప్ దిస్ స్పేస్ ఈ మధ్య కాలంలో అమ్మే వాళ్ళు వస్తువులు అమ్మే వాళ్ళు చాలా పెరిగిపోయారు హ్యూజ్ ఫర్నిచర్ షాప్స్ పెద్ద పెద్ద ఫర్నిచర్ షాప్స్ కొత్త కొత్త రకాల సోఫాలు వాళ్ళు దే పురుషుడు యూ ఇన్ టు దిస్ వాడు ఏం చెప్తాడంటే మీరు ఒక ఆయన సోఫా కొనుక్కున్నకు వెళ్ళాడు వాళ్ళ రూమ్ చిన్న డ్రాయింగ్ రూము సోఫా నన్ను అడిగాడు కూడా అడిగితే లేకపోతే సోఫా కొనుక్కోండి మీకు సరిపడుతుంది అని చెత మీరు సోఫా కొనుక్కుందుకు వెళ్ళాడు సోఫా కొనుక్కుందుకు వెళ్తే వాడు అన్నాడు సోఫా కొనుక్కోవడం ఏంటండి మీరు మిడివల్ పీరియడ్ లో ఉన్నారా ఏమి సోఫా ఇటు ఇటు చైర్ టీపాయి ఇట్ ఇస్ ఆల్ ఎ సెట్ యు హర్చేజ్ ఇట్ అని చెప్పాడు అవతల అంటే ఇతను వెళ్ళి ఆ సెట్ కొనుక్కోవచ్చు సెట్ కొనుక్కొచ్చి ఇప్పుడు అంటాడు రూమ్ కాలు ఇటు తీసి అటు వేద్దా ఉంటే చూడలేదు ఎటు తిరుగుదా ఉన్నా కూడా కష్టంగా ఉందని కంప్లై చేస్తాను నేను చెప్పాను నేను ముందే చెప్పాను నీకు యు నీడ్ ఎ సోఫా ఎవరైనా వస్తే కూర్చోటానికి యూ నీ సోఫా యు డోంట్ నీ సెట్ వై యూ పర్చేస్ ద సెట్ నో నో హీ పుష్డ్ మే వాట్ ఈస్ దిస్ యూ షుడ్ టెల్ హిమ్ వాట్ ఐ వాంట్ ఐ నో యుట్ అప్ అండ్ గివ్ మీ సోఫా హీ విల్ గివ్ కాబట్టి సో యు మనస్సుని మీరు నిర్మాణం చేయాలి ఇంటీరియర్ డెకరేషన్ మీన్స్ డెకరేషన్ ఆఫ్ ది ఇంటీరియర్ వట్ ఈస్ ది మైండ్ మైండ్ నిర్మాణం చేయాలి ఎలాగంటే బుద్ధి స్థాస్యతి నిశ్చెలా సమాధాలచలా బుద్ధిని తదా యోగం అవాప్స్ అలా బుద్ధి చేసుకోవాలి ఇలాగే చెప్పిన మీదట అర్జునుడు ప్రశ్న వేసుకున్నాడు మంచిది అందాము అర్జున వాచ స్థితా స్థితీత్రజేత అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు స్థిత ప్రజ్ఞుడు యొక్క లక్షణం చెప్పాం ఎవడు స్థితప్రజ్ఞుడు స్థిరా స్థిత అంటే స్థిర స్థిత స్థిరా స్థిరా ప్రజ్ఞా స్థిరమైన ప్రజ్ఞ గలవాడు స్థిరమైన ప్రజ్ఞ గలవాడంటే ఇంతకుముందు చెప్పాం కదండి శృతి విప్రతిపత్తి విని విని విని మనస్సు నిండా చాంచల్యాన్ని నువ్వు పెట్టుకోద్దు సో ఎక్కడైనా కామ్యకర్మ ప్రసంగం ఉందనుకోండి ఇమీడియట్లీ డెవలప్ అయ్యే నెగటివ్ యాటిట్యూడ్ ఫర్ ఇట్ మనకి అక్కర్లేదు ఇట్ ఈజ్ నాట్ ఫర్ అస్ సో కామ్యకర్మ ప్రసక్తి మనకు అక్కర్లేదండి ఎందుకంటే ఊరికే ఈ కామ్యకర్మలు అందైనా అర్థం అర్థం లేని కామ్యకర్మలు రెండు మంత్రాలు ఉన్నాయి నా దగ్గరికి వచ్చి మీరు మంత్రం ఫలాన మంత్రంలాకి ఇవ్వండి అయినడిగా అంటే నేనన్నాను మీరే మంత్రాలు చేస్తున్నారన్నా అంటే ఈ రెండు చేస్తున్నాను ఆ రెండు చేయండి మళ్ళీ మూడోది ఎందుకు మీకు మంత్ర మంత్రం ఇచ్చి దక్షిణ పుచ్చుకున్న దారిని వెళ్ళచ్చు దట్ ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్ ఇప్పుడు ఈ ఈ మార్గంలో ఆయన్ని కన్విన్స్ చేయాలి వీడికి అడిగినా ఇవ్వలేదనే ఫీలింగ్ ఆయన కలగకూడదు యూ హోట్ అబ్లైజ్ హిమ్ యూ హేక్ హిమ్ హ్యాపీ అట్ ది సేమ్ టైమ్ యూ హు టెల్ హిమ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్ ఏ డిఫికల్ట్ పాత్ చెప్పందుకంటే మీకు ఇన్ని యూ షుడ్ నాట్ ఇంక్రీజ్ లైక్ దాట్ ఆ నానాత్మ వచ్చేస్తుంది మనసుకి చాంచల్యం వచ్చేస్తుంది గాయత్రి ఉంది కదా చేయండి గాయత్రి డూ దాట్ అని ఏదో చెప్పారు సో ఆ విధంగా సో స్థిత ప్రజ్ఞ స్థిరమైన స్థిరమైన స్థిరము అన్నది ఒక లక్షణం అంటే మనసులో చాంచల్యము ఉండరాదు చాంచల్యం ఎందువల్ల వస్తుంది అది తెలిసి ఇప్పుడు కీలు సామెతో ఒకటి కీలెరిగి వాత పెట్టవలే అదే సాధితా కీలకి వాట పెట్టడం అంటే అంటే ఈ కీల నొప్పులకి థర్మల్ ట్రీట్మెంట్ ఉంటుంది సో అక్కడ పర్టికులర్ స్పాట్ లో వాడికి బాగా నొప్పి వేసినప్పుడు అక్కడ వాట పెట్టడం అంటే కొంచెం ధర్మల్ ట్రీట్మెంట్ అంటే బాగా వేడి ఉన్నటువంటి హాట్ వాటర్ ముంచి అది ఆ నొప్పులను చూడబెట్టాలి నొప్పి ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ ఇక్కడ నొప్పు తప్ప ఇక్కడ పెట్టారనుకోండి ఆ నొప్పుల్లో అదే ఉంటుంది ఇదేమో ఆ హీట్ కి పొంగి చాలా నొప్పి కలుగుతుంది డబుల్ ప్రాబ్లమ్ వస్తుంది కీలెరిగి వాత పెట్టాం కాబట్టి మీ మనస్సులో చాంచల్యం ఎందువల్ల వస్తుంది ఫైండ్ ఇట్ అవుట్ ఐ ఐ కెన్ టెవ్యూ యు హనీసైర్స్ దాబ్లం మీకు ఎలా తెలుసు అయ్యో నాకు తెలియకపోవడం నాకు తెలుసు ఐ నో ఇట్ యు హూ మెనీజైర్స్ అంటే అవన్నీ ఇలా అనుకోవడం కూడా తప్పేనా అయ్యా తప్పు బాట కాదు యూ హ్యావ్ ఎ డిజైర్ అవస్ మరి అదే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ Who asks for you to have a desire? You should not have a desire. The man who says, This is land, wali, te, you are making a mistake. You should not have that desire. The man who says, This is not the same. This is not the same. The man who says, He is a dream. But I don't want to be a captain. విమానం ఎగిరింది దిగింది అంటే మీరు ఏమనుకుంటున్నారు అది ఇట్ ఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఈవెంట్ జాగ్రత్తగా అర్థం విమానాశ్రయానికి వెళ్లి వస్తే సరపడలేదు అక్కడ ఉన్న సమాచారం అంతా చిక్కబట్టాలి సో విమానం ఎగిరింది దిగింది అంటే యూ థింక్ ఇట్ ఈస్ యువర్ ప్లేన్ గా అండ్ గా డౌన్ టు యువర్ డెస్టినేషన్ దట్ ఈస్ వాట్ యూ థింక్ అంతా మీ మైండ్లో పెట్టి కూర్చోడం ఇట్ ఈజ్ నాట్ యువర్ ప్లేన్ ఇట్ ఈజ్ నాట్ యువర్ డెస్టినేషన్ It is not your flight. It is a flight. It is a destination. It is all Ishwara's glory. Okay, huge network. Vimana is going to be a big deal. Vimana accident is going to be an air control, safety, board, investigation starts to be an air control. Vimana manufacture is going to be a Boeing. A team of technicians they will fly to Boeing manufacturing factory. They will fly to వెళ్ళిపోతాం అక్కడ వాడి దగ్గరికి వెళ్తారు అరే ఈ విమానం మీరు ఏ హంగారులో తయారు చేశారు రా అక్కడికి వెళ్తారు ఎవరు చేశారు ఏ మెటీరియల్ చేశారు క్యా బాత కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ తర్వాత గ్రౌండ్ కంట్రోల్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ దేరీ హ్యూజ్ నెట్వర్క్ ఎంత నెట్వర్క్ అంటే మొత్తం సైన్స్ లో ఎన్ని బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నాయో అవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి దాంట్లో మిటీరియాలజీ వాడు విమానం ఫ్లైట్ షెడ్యూల్ ఇచ్చాడంటే మీటిరాలజిస్ట్ శాంక్షన్ చేయాల్సి ఉంటుంది లేకపోతే అక్కడ మీకు పసిఫిక్ లేకపోతే అట్లాంటిక్ ట్రాన్స్ అట్లాంటిక్ వెళ్తున్నారనుకోండి అట్లాంటిక్ లో సపోజ్ సంథింగ్ ఈజ్ బ్రూయింగ్ అనుకోండి ఒక ఒక సిస్టమ్ ఒకటి అట్మాస్ఫరిక్ సిస్టమ్ డెవలప్ అవుతుంది అనుకోండి వీడు ఫ్లైట్ ప్లాన్ ఇచ్చేసి ఆ వీడు వెళ్ళే సిస్టమ్ లో పడతాడు వీళ్ళు ఆ సిస్టంలో సైక్లోనిక్ సిస్టమ్ లో వీడు ప్రవేశించాడంటే ఇంక బయటికి రాలేదు విమానం కాబట్టి మిటిరాలజిస్ట్ శాంక్షన్స్ ది ఫ్లైట్ వాడు శాంక్షన్ ఇస్తాను యు మీకు తెలుసు అట్లాంటిక్ సారీ అట్లాంటిక్ పసిఫిక్ లో మిడిల్ ఆఫ్ పసిఫిక్ దెర్ ఈస్ అండ్ ఐలండ్ ఒక ఐలండ్ ఒకటి ఉంది హెలీనా అని ఆ లో ది హ్యావ్ ఎన్ ఎయిర్పోర్ట్ రన్వే ఉంది ఎయిర్పోర్ట్ లేదు రన్వే అది ఇన్హాబిటెన్సీ పెద్ద ఏం లేదు రన్వే ఉంది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 ఫోన్ చేసే ఐలాండ్ రన్వే పొజిషన్ ఏమిటి అక్కడ మీటీరియలాజికల్ సిచ్యువేషన్ ఏమిటి ఈ ఫ్లైట్ ఒకవేళ మధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వాల్సి వస్తే ఐలాండ్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేసుకుని ఫ్లైట్ ప్లాన్ ఇస్తుంది ఏమిటి మీ ఫ్లైట్ ఏమిటి మీరు మీరు ఎందుకు వై షుడ్ ఎనీ డిజైడ్ అబౌట్ ఇట్ యు జస్ట్ కీప్ పాయింట్ ట్రస్ట్ ఈశ్వర ట్రస్ట్ ది ట్రాఫిక్ సిస్టమ్ ట్రస్ట్ సైన్స్ ట్రస్ట్ టెక్నాలజీ అండర్ ల్యాక్స్ వాళ్ళు పెట్టిన డివిందిని పడుకుని ఎదుర్కొంటుంది యూ డోంట్ హ్యావ్ ఎ డిజై సేమ్ థింగ్ యూ షుడ్ డూ విత్ లైఫ్ నా ఉద్దేశం ట్రాఫిక్ గురించి చెప్పడం కాదు ఏదో విమానాలు ఎక్కేవో మేము మునగాళ్ళం అని కాదు పాయింట్ నా అభిప్రాయం ఏంటంటే కెన్ యూ డూ విత్ విత్ లైఫ్ అలాగే లైఫ్ను మీరు చూడగలరా విమాన ప్రయాణాన్ని చూసిన విధంగా కెన్ యూ సీ లైఫ్ దట్ వే ఇఫ్ యూ కెన్ సీ లైఫ్ దట్ వే ఇఫ్ యూ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ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 యు ఆర్ జీవన్ముక్త హీర్ అన్నారు అటువంటి వాడిని స్థితప్రజ్ఞ అంటారు ఎందుకంటే ఆ స్థితప్రజ్ఞ అనే పదము ఆ శ్లోకం నుంచి పుట్టుకొచ్చింది వాడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడని అడిగాడంటే ఎవడము స్థితప్రజ్ఞ మాట ఎవడన్నా పలకాలి కదా అసలు ముందు శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞ అనకుండా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో చెప్పు అని వీడియో ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు అంటే ఆ శ్లోకం నుంచి వచ్చింది పదం ఎలా వచ్చిందంటే బుద్ధి స్థాస్యతి నిశ్చల అస్థిరముగా బుద్ధి ఉంటుంది బుద్ధికి ప్రజ్ఞ సంబంధం ఆ స్థిర పదాన్ని వాడు ఆ బుద్ధి ప్రజ్ఞకి కలిపి వాడు స్థిర ప్రజ్ఞ లేక స్థిర ప్రజ్ఞ అని పదప్రయోగం చేసి ప్రశ్న అడిగారు అటువంటి స్థిరమైన వివేక ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే వివేక ప్రజ్ఞ ఆత్మ ఏది అనాత్మ ఏది వి క్లియర్లీ నో ఐ క్లియర్ ఐ వంట నాట్ a person ఐ క్లియర్లీ నో దట్ ది బాడీ ఈజ్ నాట్ ఆత్మన్ ఐ క్లియర్లీ నో దట్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 ఒకవేళ మహాత్ముడికి దేహాత్మభావం ఉండకపోవచ్చు బట్ యు ఆర్ ప్రమోటింగ్ దేహాత్మభావం ఇంజస్టిస్ డన్ టు పీపుల్ దేహాత్మభావాన్ని ఎప్పుడూ ప్రమోట్ చేయకూడదు దేహమో ఆత్మ కాదు అని చెప్పాలి వాళ్ళకి ఎంత తెలిస్తే అంత తెలుస్తుంది తెలియపోతుంది తెలియపోతుంది నేనేమో మధురైకి వెళ్ళాను అక్కడ దశ శ్లోకి పాఠం చెప్పాను దేహమో ఆత్మ కాదు దట్ ఈస్ ది టాపిక్ దట్ ఈస్ ది టాపిక్ దర్ ఇస్ నో అదర్ టాపిక్ నా భూమి నఖం నాప అనైకాంతిక సుచిదానందరూప శివోహం శివోహం సో దేహము ఆత్మ కాదు దట్ ఈస్ ది టాపిక్ మూడు రోజులు అదే టాపిక్ వాళ్ళు అన్నారు మీరు దశస్లోకి ఏం చెప్తారేమో అనుకున్నా మీరు ఇదే చెప్పారు అదే చెప్పారంటే బట్ దే ఆర్ హ్యాపీ ఆల్సో ఇట్స్ నాట్ ఎనీ అదర్ థింగ్ బికాస్ ఇట్స్ విషం అదే చెప్పాలి అంతేగాని మీరు మీ దేహంలో మీకు రంగు మారడానికి నా దగ్గర ఒక మంత్రం ఉంది ఇలా మొదలు పెడితే వాట్ ఈస్ దాట్ నేనేదో ఇమాజిన్ చేసి చెప్పామనుకోండి యూఆర్ ప్రమోటింగ్ ఎ రాంగ్ వాల్యూ కాబట్టి స్థిత ఆత్మ అనాత్మ వివేక ప్రజ్ఞ ప్రజ్ఞ మీ దగ్గర ప్రజ్ఞ ఉన్నట్లయితే ఎన్ ఎంటైర్ ఫాల్స్ వాల్యూ సిస్టమ్ ఆఫ్ ది అపోజిట్ కైండ్ మీ దరిదాపులకి రాదు కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడు అన్నది వెరీ బిగ్ థింగ్ జీవన్ముక్తుడన్నా భక్తుడు అంటే పరమ భక్తుడన్నా స్థితప్రజ్ఞుడన్నా జ్ఞాని అన్నా మహాత్ముడన్నా ఇవన్నీ ఒకటే అర్థం ఒక్కొక్క ఆస్పెక్ట్ ని హైలైట్ చేసినప్పుడు ఓ పేరు వస్తుంది ఆయన జ్ఞాని అంటే ఒక జ్ఞానమోనే ఇష్యూని హైలైట్ చేసి జ్ఞాని అంటారు సంత్ అంటే సద్రూపంగా ఈశ్వరుణ్ణి నానక్ నానక్ ఈజ్ సత్తుోపాసకుడు సత్ నా సత్ నేను చదివి ఆశ్చర్యపోయాను తర్వాత దాని చుట్టూ బోలంత థియాలజీ వచ్చేస్తుంది అది వేరే తర్వాతి కాలంలో వచ్చినటువంటి గడబిడది టు స్టార్ట్ విత్ కబీర్ నానక్ ఉన్నాడు అంటే జ్ఞాని అని గురునానక్ హిజ్ రియల్లీ గురు సత్ అకాల్ సత్ అకాల్ ది సత్ దట్ వై నో ఈ ది ఎగ్జిస్టెన్స్ దీ నో ఇస్ టైమ్ బౌండ్ అండ్ దట్ ఈ సంసారం ది సేమ్ ఎగ్జిస్టెన్స్ ఇఫ్ యూ కెన్ ట్రాన్సెండ్ ది టైమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ దట్ ఈ సో కాశీ డైరెక్షన్ లో ఉందంటే సత్ సబ్ డైరెక్షన్ స్నేహితు సత్ అటువంటి మహాత్ముల్ని సంత్ అంటారు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ని హైలైట్ చేయటం వివేక ప్రజ్ఞ దృఢంగా ఉండేటువంటి మహాత్ముల్ని ఆ మహాత్ములకి ఉంటుంది అదే వివేక ప్రజ్ఞ దాన్ని హైలైట్ చేసినట్లయితే స్థిత ప్రజ్ఞ స్థితప్రజ్ఞ శఖాభాష భాష అంటే లాంగ్వేజ్ ఏమిటని కాదు తెలుగు మాట్లాడతారా ఇంగ్లీష్ మాట్లాడతారా అని కాదు ఒక ఆయన నాన్ను అడిగారు మీరు వేదాంతం చెప్తూ ఉంటారు ఎవరో అన్నారు ఎవరో చెప్పారు ఆయనకి వేదాంతం బోధిస్తారు ఓకే మీరు వేదాంతం బోధిస్తారా అవును నా అంతటి నేను చెప్పను నా నేను వేదాంతం బోధిస్తానని చెప్పను నేను నేనేం చెప్పను బోధిస్తారా అని అవునంట కాదని చెప్తాం తప్పు కదా అలాగా చెప్పినట్టు అవుతుంది అవునంట డూ యూ టీచ్ ఇన్ ఇంగ్లీష్ అంటే యా అంటే ఏమి ఇంగ్లీష్ వేదాంతం అండి అని అంటే వినూరుకున్నా వినూరుకున్నా అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే స్థితప్రజ్ఞస్య భాష సంస్కృత భాషనో అయితే హిందీ భాషనో ఏదో అభిప్రాయం ఉన్నది వైసీపీ స్థితప్రజ్ఞ కా భాష అంటే భాష అనే ప్రధానికి శంకరులు చక్కటి అర్థం చేస్తారు స్వామి అఖండానందజీ బాగా చెప్పారు పహిచాంక్యాహయనర్థం భాష అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం ఏమిటి గుర్తింపు ఏమిటి ఇదండి స్థితప్రజ్ఞ లక్షణం భాష్యతే భాష నలుగురు చెప్పుకుంటారు ఫలన స్థితప్రజ్ఞుడండి ఇలా ఉంటే స్థితప్రజ్ఞుడు అవుతాడండి అని చెప్పుకుంటారు లక్షణాలను అవి ఏమిటి అని అభిప్రాయం చూడ్డాము శంకరులు ఏమంటారు సమాధిస్థస్య కేశవ సమాధిలో ఉంటాడు కాబట్టి సమాధి అంటే యోగ సమాధి ఉందనుకోండి యోగ సమాధిలో ఉన్నవాడికి ఏ భాష ఉండదు భాష అంటే మాటే ఉండదు చేష్ట ఉండదు కాబట్టి ప్రశ్నే అసందర్భం కాబట్టి సమాధిస్తు అంటే యోగ సమాధి కాదు వివేక ప్రజ్ఞారూపమైన సమాధి ఒక్కటే మాట మీ మనస్సు నిశ్చలంగా ఉంటే సమాధి మీరు ఇటు ప్రచారణ చేస్తున్నప్పుడు మనస్సు నిశ్చలంగా ఉందనుకోండి సమాధి మీరు కూర్చున్నప్పుడు మనస్సు చంచలంగా ఉందనుకోండి సమాధి కాదు ఇలా కూర్చుని ఉన్నారు మనస్సు ఏదోదో గడబడి చేస్తూ ఉంటుంది అది సమాధి కాదు ఇటు తిరుగుతూ ఉండగా మనస్సు నిశ్చలంగా ఉంటుంది సమాధి అంటే కాబట్టి సమాధి శంకరులు చెప్తారు దాని భాష భాష అంటే లక్షణం ఏమిటి కేశవ కేశవాని అడ్రస్ కేశవ అంటే సో దాని అర్థం ఏమిటో చెప్పంటుందా కేశవ అంటే మా గురువుగారు చిన్నప్పుడు చెప్పారు కేశవనామాలని సంధ్యావనంలో మొట్టమొదటి కేశవా స్వాహారి సంధ్యావనం ఓం రధవంతో ఉంటుంది నేను అడిగాను కేశవ అంటే ఏమిటి అంటే ఆయన చెప్పారు శ్రీకృష్ణుడు పేరు రాదండి ఏమిటిండను అలా పేరెందుకు వచ్చింది శ్రీకృష్ణుడు పేరే కదా అంటే ఆయన శిరోజములో చాలా అందంగా ఉండేవాడు అని బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ కలవాడు అని అర్థం కాకపక్షములతో గ్రైవేయ హారాళితో అని బొమ్మలు పోతమ్మ గారి పద్యం ఓ మొక్క గుర్తొస్తుంది మొత్తం అంతా గుర్తొస్తుందని మీరు అనుకోద్దు సో ఆయన వెళ్ళిపోతున్నాడు గోవుల్ని తీసుకుని ఆ గోవుల్ని తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు అడవిలోకి గొల్లపల్లెన్ ఉండే కర్ణాలంబిత కాకపక్షములతో కాకపక్షము అంటే గిరజాల జుట్టు సంస్కృత పదం సో చెవులంతా కూడా ఇలా వెళ్లాడుతున్నటువంటి గిరజాల జుట్టుతో గ్రైవేయ హారాళితో మెడ నిండా వేసుకున్న హారములతో ముత్యాల హారాలు వరమాల ఇలాంటివి వేసుకుని హారళితో హేమదండంబుతో అంటే ఇలాగ తోతో అని వస్తుంది పద్యం అడవికి వెళ్ళాను అని అండ్ సో అందమైన శిరోజములు గలవాడు అని అర్థం అందమైన శిరోజములు మా గురువుగారే చెప్పారు ఆ అది ఐట్ మే నాట్ బి అక్సెప్టెడ్ జస్ట్ హీ టోల్డ్ అండ్ ఐ రిమెంబర్డ్ అండ్ ఐఎమ్ we told this some 35 40 years back when i was a young kid so andamaina shirojalu annadaaniki rakshana entante ayin chepparu ikku girjal jutti meer ella pencharu ankonde juttiki oka rakamaina dattana undadu mari loose ga sparse ga unnai ankonde appudu girjala padda ekkuva analo chinna rakam vastundi oka chinna rakam vastundi dani varaku vela vestharu it doesnt look very attractive that is one thing దెన్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే దెర్ ఇస్ సో మచ్ హెయిర్ సో మచ్ థిక్ హెయిర్ దట్ అది ఈ గిరాల జుట్టు ఇలా వెనక్కి పెట్టేప్పటికి ఇంత ఓటగిందే ఆయన అండ్ దెన్ యూ యూ నీడ్ టు టైట్ డౌన్ విత్ రిబ్బన్ అండ్ ఆల్ దట్ ఈవెన్ దాట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ టు బి బ్యూటిఫుల్ దానికి సిస్టమ్ ఆయన ఎలా చెప్పారంటే మా గురువు గారు ఇప్పటికీ నాకు బాగా గుర్తు కీప్ లైక్ దిస్ ఇప్పుడు మొత్తం చుట్టంతా ఇలా లాగి ఇలాగ పెడితే ఇ అంటే అది రైట్ అమౌంట్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ది హెయిర్ అలాగంటే నల్లని జుట్టుంటే ఆయన కేశవా అని అర్థం తెలియదు సమాచారం ఏదో తెలుసున్న సంగతి చెప్పాను వా అనే పదానికి సుందరా అని అర్థం ఉన్నది కేశములలో సుందరమైన వాడా అనే పదం కూడా ఉన్నది వామ అంటే అందమైన అందమైన కేశములు కలవాడు కలది వాటెవర్ సో కేశవ అంటే చాలా అందమైన జుట్ట అయింది సో శ్రీకృష్ణుడు అంటే సర్వం మధురం మధురాష్ట్రకం మీరు ఎవ్రీథింగ్ ఈజ్ మధురం ఓన్లీ సో గుంజా ఆ ఆవుని కట్టేసే రాట ఉంటుంది కూడా అది కూడా మధురమే శ్రీకృష్ణుడికి సంబంధించింది గవో గవహ మధురాహ గుంజా ఎవ్రీథింగ్ నాకు గుర్తు లేదా సో ఆఖరికి జుట్టు కూడా మధురమే ముక్కు కూడా మధురం ఎవ్రీథింగ్ ఈజ్ మధురం సో ముక్కు మధురం ముక్కు కూడా ఎవరు వాటెవర్ సో సమాధి స్థితి కేశవ ఇంకా స్థితీ కిం ప్రభాషేత ఏం మాట్లాడతాడు అంటే అతను వ్యవహారం చేసి శైలి ఎలా ఉంటుంది అటు ఈ స్పీక్స్ అంటే హౌ హీ స్పీక్స్ అని అర్థం వర్షకారులు చెప్తారు కిమ్ ఆశీత హౌ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ అని అర్థం ఎక్కడ కూర్చుంటాడని కాదు ఎలాగ ప్రవర్తిస్తాడు వ్రజేతకం లోకంతో వ్యవహారం చేసేప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తాడు ఎక్కడికి వెళ్తాడు అని కాదు రుషికేశి వెళ్తాడా ఉత్తరకాశి వెళ్తాడా అని కాదు ఆ అర్థం ఉన్నది బట్ దట్ ఈస్ నాట్ లైక్ దాట్ భాషకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రశ్నబీజం అవతారిక ప్రశ్నబీజం ప్రతిలభ్య అర్జున ఉ ప్రజ్ఞ సో ప్రశ్న బీజం ప్రతి లభ అర్జునునికి ప్రశ్న బీజము లభించినది ప్రశ్నకి బీజము ప్రశ్న అడగాలంటే ఆ ప్రశ్న మీ నూటంపూట వైకి రావాలంటే దానికి బీజం ఏమిటి సందేహం సందేహం కలగాలి సందేహం కలిగితే ప్రశ్న వస్తుంది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 తత్పురుష సమాసంతములు అని అంటారు ఇప్పుడు గంతుం ఇచ్ఛ ఉందండి ఏమంటారు గంతుం ఇచ్చా జిగమిషనండి విన్నరా పదం జిగమిష కర్తుండే పాతుం ఇచ్ఛ పాతం అంటే త్రాగుటకు ఏమంటారు పిపాస ఏమండ తినడానికి కోరిక సో దానికి తత్తుం ఇచ్చా గుర్తురాలేదు హంతుం ఇచ్చా కొట్టాలనే కోరిక జిఘాంసండి అలాగే బోద్ధుం ఇచ్చా భూభుత్స జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస అలాగే ప్రతిపాదయుతం ఇచ్చా శంకరుడు ప్రతిపిదయ అలాగే వ్యాచిష్ఠుమి వ్యాచిఖ్యాస ఇలా ఇవన్నీ సన్నంతములు అంటారు చాలా అందమైన ప్రయోగాలు సో లక్షణ లక్షణమును తెలుసుకోవాలి అనే కోరికతో ఏ లక్షణము లబ్ధ సమాధి ప్రజ్ఞ సమాధి అంటే నిష్ఠ ఆత్మనిష్ట అర్థం సమాధి అంటే ఆత్మ కదండి స్థిరముగా నిలిచి ఉండుట అచలా సమాధౌ అది సమాధినిష్ట అంటే మనస్సు ఏకాగ్రముగా ఉంట క్వైట్గా ఉంటా అని అర్థం మనస్సు క్వైట్ గా ఉండాలి నాట్ ఎన్ అచీవ్మెంట్ ఇట్ క్వైట్ గా ఉంటుందండి అసలు ఇప్పుడు విమానం ఎక్కారు రైలు ఎక్కారు రైలు ఎక్కి దిగదాకా మీరేం చెయ్యక్కర్లేదు కదా ఆహారం పట్టుకెళ్ళారు సీటు ఉంది రైలు ఎక్కి దిగదాక మీరు ఏం చెయ్యక్కర్లేదు క్వైట్ గా ఉండొచ్చు కదా ఉంటారా క్వయట్గా ఎంత గడబడి చేస్తారు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 దాని మీద మీకు శ్రద్ధ ఉందా లేదా మీకు బంగారు నగల మీద వాల్యూ ఉందా లేదా డూ యూ హ్యావ్ వాల్యూ ఫర్ గోల్డెన్ ఆర్నూమెంట్స్ ఆర్ నాట్ ఎస్ ఆర్ నో ఒకవేళ గోల్డెన్ ఆర్నూమెంట్స్ మీద